సదాశుభ సమా శంకరాచార్యపించస్మార్యపకాం వందే గురుపరంపరా ముద్రాణ శంకరస్ విషోయక్షరక్షసా వసూనా పవకస్చాస్ నేరుశిఖరిహం ప్రతి వాక్యానికి ముందు పెట్టుకోవాలి అహం రుద్రాణం శంకర అస్మి నేను రుద్రులలో శంకరుడను అవుతున్నాను మీరు ఎప్పుడైనా అహం యొక్క మహత్వాన్ని గుర్తించారా ఇప్పుడు మహిమలు అనే అంటూ ఉంటాను అహంకి ఉన్న మహిమను మీరు గుర్తించారో లేదో నాకు తెలీదు మీరు అహం అనే అదొక అనుభవం అహమ్మనేది ఒక మాట కాదు మాట ఆ అనుభవానికి మీరు బయటికి చెప్తే అది మాట అయింది ముందు అనుభవం అనుభవానికి మాట సో ఆ అహమ్మనే అనుభవాన్ని మీరు చూసినట్లయితే ఆ అనుభవానికి దేశాన్ని కాలాన్ని దేహం యొక్క పరిచ్ఛేదాన్ని జోడిస్తే అదే జీవుడవుతుంది అహం అదే అహం నుండి దేశ కాల వస్తు పరిచ్ఛేదాన్ని మీరు తీసివేయగలిగితే తీసివేయచ్చు దానికోసం పెద్ద కష్టపడక్కర్లేదు ఎటువచ్చి సరైన అండర్స్టాండింగ్ ఉండాలి క్లారిటీ ఉండాలి చక్కటి వివేకం ఉండాలి అటువంటి వివేకంతో అహంలోని దేశ కాల వస్తు పరిచ్ఛేదాన్ని తీసివేయాలి నేను జాగ్రత్తగా వివేకాన్ని అభ్యాసం చేసినట్లయితే అహంలో దేశము భాషిస్తుందే తప్ప అహం దేశము చేత పరిచ్ఛిన్నము కాదు అని తెలుస్తుంది ఎందుకంటే నేను అనే అనుభవం హైదరాబాద్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా న్యూయార్క్లో ఉన్నా ఒక్కలాగే ఉంటుంది యొక్క ప్రభావం నా ఉండదు అలాగే ఉదయమైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా అనే అనుభవం ఒకే రూపంగా ఉంటుంది కాలం యొక్క ప్రభావం దాని మీద ఉండదు మీరు పని పెట్టుకునే ఒక కాగితం మీద ఏదో నెంబర్ షోలు మీకు మీకు మీ మీద ఆరోపించుకుంటే కాలం యొక్క ప్రభావం ఉన్నట్టుగా భ్రమ కలుగుతుంది తప్ప వాస్తవంలో కాలం యొక్క ప్రభావం అహం అనే అనుభవం మీద ఉండదు అలాగే దేహధర్మములు లేవి అహం నందు ఉండవు మనం దేహంతో అధ్యాస అంటే దేహంతో మమేకమై అజ్ఞానము చేత మనం దేహధర్మాలని అహంపై ఆరోపించుకోవడం చేత అహం పరిచ్ఛిన్నంగా మనకి భాషిస్తుంది అంటే వివేకాన్ని చేసి దేశకాల వస్తు పరిచ్ఛేదములను అహం నుండి తీసేస్తే ఆ నుగిలే అహం దాన్ని శుద్ధ అహం అదే బ్రహ్మ అహం బ్రహ్మ కాబట్టి బ్రహ్మంటే ఎక్కడో పెద్ద బండరాయిలాగా ఎక్కడో ఉండదు అహంలోనే ఉంటుంది తప్పివేయకూడదు ఉంటుంది ఈ పరిచ్ఛేదముల చేత కాబట్టి శ్రీకృష్ణుని యొక్క అహం అది బ్రహ్మ ఎందుకంటే శ్రీకృష్ణుడు జ్ఞాని కనుక మీరు జ్ఞాని మీ యొక్క అహం కూడా బ్రహ్మ సో అప్పుడు మీరు కూడా అనొచ్చు రుద్రాము శంకర స్ాస్మి అని నేను రుద్రులలో శంకరుడనై ఉన్నాను ఈ విషయాన్ని పెట్టని క్లాసులో మనం విస్తారంగా చూసి ఉన్నాము విత్తేశో యక్ష రక్షసాం ఇది కూడా కొద్ది గొప్ప చూసి సో యక్షులు రాక్షసులు వీళ్ళిద్దరిని కల్పించుతారు ఇద్దరు ఒకే కో కేటగిరీకి చెంది ఉంటారు సో సంపద వీళ్ళ ముఖ్యం సంపద ఆ సంపదని దాచిపుతూ అంటే వాడు రాక్షసుడు అవుతాడు రక్షతి అంటే రక్ష రాక్షస శబ్దం రాక్షస్ నుంచి వచ్చింది రాక్షస్ దానికి ఆ పక్కన చేర్చి మొదట అచ్చుకు దీర్ఘం పెడితే రాక్షస అవుతుంది అర్థం ఒకటే కాబట్టి సంపదని దాచిపెడతాడు ఎవరైనా దగ్గరికి వస్తే కరుస్తాడు ఆ డబ్బు దగ్గరికి వస్తే కరుస్తాడు వాళ్ళే రాక్షసులు ఉంటారు కాబట్టి సంపదని దాచిపెట్టడం ఏంటి మజాకరు అంటాడు అనుకోహండి హావో పీవో రేపు చూసుకోవచ్చు సో రుణం కృత్వా ఘృతం తిరు రుణాన్ని చేసి నేతిన్ని త్రాగలేము అనేది సంస్కృతంలో సానుక అంటే ఆ విధంగా ఎంజాయ్ చేయమని అభిప్రాయం సంపదలు వాడిని యక్ష అంటారు యక్ష అంటే కావో అని అర్థం హిందీలో తినుము రక్ష అంటే జాగ్రత్త పెట్టుకు వెళిద్దరు యక్ష రక్ష వీళ్ళందరికీ వీళ్ళందరిలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మీకు సో వీళ్ళు మనీడ్ పీపుల్ సూటెడ్ పీపుల్ అని మీకు నేను మనవి చేశాను యక్షరక్ష సాంటే వీళ్ళందరిలో విత్త సో సాధారణంగా మనీడ్ పీపుల్ విత్తదాసులుగా ఉంటారు కుబేరుడు యొక్క ప్రత్యేకత ఏమిటంటే కుదేరుడు విభూతయినాడు ఎందుకు విభూత అయ్యాడంటే అతడు త్త ఈశ్వరు సంపదలకు అధిపతి అంటే సంపదలను తన వశ వశంలో ఉంచుకుంటాడు తని తాను సంపదలకు వశము కాడు సంపదలకు బానిస కాడు ఆ కారణంగా విక్తేశ అంటే కుబేరుడు ఆయన విభూతి అయినాడు సో కుబేర కుబేర అంటే ఇప్పుడు ఇలా రేపు అన్నట్టుగా రోగంతో ఉన్నాడు అనుకోండి ఒకడు సిక్లీ లుక్ అంటే చూస్తే అదే పాపం వీడు చాలా పెద్ద వ్యాధితోటి బాధపడుతున్నట్టున్నాడే పైకేతో మాట్లాడుతున్నాడు కానీ మనిషి చాలా సిక్ గా ఉన్నాడు అని తెలిసిపోతుంది అది అటువంటి రోగంతో బాధపడే దేహము గలవాడు అని అర్థం కుబేరు అంటే కు దేహం కు అంటే సిక్లీ లుక్ చాలా రోగంతో బాధపడుతున్నటువంటి దేహం ఆయనకి ఏదో పెద్ద రోగం ఏదో వచ్చింది దానితో అలాగే ఎప్పుడు ఇవాళ రేపాన్నట్టుగా ఉండేవాడు అలాగే ఈచ్చుకుంటూ రోజులు గడిపేవాడు కానీ అతను చేసిన తెలివైన పని ఏంటంటే ఆ రోగం వచ్చినప్పుడు వెళ్ళే వాళ్ళని తీసుకుంటూ కూర్చోవడం కాకుండా ఈశ్వరుణ్ణి ఆరాధించాడు అప్పుడు శంకరుడు ఆయనకి ఇంకా పైకి అలా కనబడ్డా రోగాన్ని తీసేసేది శంకరుడు కదా కాబట్టి రోగాన్ని తీసేసి చూడ్డానికి బాగుండకపోయినా రోగం లేదన్నమాట ఇంకా పైగా అతను చేసిన ఆరాధనకి ఫలితంగా అతన్ని లోకపాలపుణిని చేశాడు ఉత్తర దిక్కుకు అధిపతి చేశాడు ఉత్తర దిక్కుకి శంకరుడు అధిపతి శంకరుడు ఉత్తర దిక్కును ఉంటాడు ఉత్తర దిక్కు అయిందే శంకరుడు ఆయన అన్నాడు ఉత్తర దిక్కును చూసుకో నేను దక్షిణ దిక్కుకి నేను వెళ్తానులేదు నాకేం పర్వాలేదు దక్షిణ దిక్కు మృత్యువుకి సూచకం ఉత్తర దిక్కు అమృతత్వానికి సూచకము ఇవన్నీ కూడా సూచన సింబాలిక్ సో నేను దక్షిణ దిక్కు ఎందుకు కూడా అమృతత్వాన్ని నేను మేనేజ్ చేయగలుగుతాను ఏమి సమస్య కాదు నువ్వు ఉత్తర దిక్కుతే అధిపతివిగా అకమ్ము అని కుబేరుణ్ణి ఆయన లోకపాలకుని చేశాడు కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి తర్వాత అంతేకాకుండా ధనాధ్యక్షుణ్ణి చేశాడు ధనదాసుడు కావద్దు ధనమునకు అధ్యక్షుడు కమ్ము అధ్యక్షుడు అంటే అధి వీక్షతే అధిపతిగా ఉండి అలా సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు ధనాన్ని నేను నాది అని అనుకోను నాది అనుకోను దీన్ని దాచిపెడదామని కానీ భోగిద్దామని కానీ యక్షరాక్షసుల యొక్క ప్రవృత్తిని కలిగి ఉండడు దానికి అధిపతిగా ఉండి సాక్షిగా దర్శిస్తాడు ఒక దీన్నే ట్రస్టీషిప్ ప్రిన్సిపుల్ అన్నారు ఈ ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ మీకు వైదిక సాహిత్యంలో కుబేరుడు వద్ద కనపడుతుంది మహాత్మా గాంధీ గారు ఆ ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ని చెప్తూ అంటే సంపద వాళ్ళు మనీడ్ పీపుల్ వాళ్ళు అర్థం చేసుకోవాలి అని గాంధీ గారు చెప్పిన వారు ఏమనంటే యూ నాట్ ఓన్ యువర్ వెల్త్ ఆ వెల్త్కి నేను ఓనర్ని అని అనుకోకూడదు చాలా తప్పది అది వినడానికి చెప్పడానికి వినడానికి మీకు కొంచెం విదూరంగా అనిపించవచ్చు మీరు అనవచ్చు నీవకేమో చెప్తావు నీకేం లేదు కాబట్టి ఉండకూడదని చెప్తావు మేమేమో కష్టపడి సంపాదించుకున్నాం అని మీరు ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు నేనేమి కాదన్నావు అంటే ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాము ఇది వైదిక సాహిత్యంలో ఉంది కుబేరుడి దగ్గర నుంచి వచ్చింది దీన్ని మహాత్మా గాంధీ గారు పాపం ఆయన ప్రచారం చేసేవారు ఆయన ఉన్న మనం మహాత్మా గాంధీ గారు అంటే అక్టోబర్ టూ ఒక ఒక ఏంటే మాల వేయడం అనేది ఒక విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం కూడా ఎలా ఉంటుందంటే పక్కనే ఈ స్కాఫోల్డింగ్ కట్టేసి ఉంటుంది వీడి ఎక్కి మాల విగ్రహం యొక్క శోభే ఉండదు ఎందుకంటే పక్కన మీరు ఇనుపరాట్లోకి పెడితే ఆ విగ్రహం శోభే ఉంటుందండి విగ్రహం అలా మధ్యలో ఉండి చుస్తూ ఆకాశం ఉంటే విగ్రహానికి శోభ ఆ విగ్రహం పెట్టి పక్కనే సిమెంట్ తోటి ఇలాగే మెట్లు కింద కట్టి పెట్టాలి అదేదో ఈ రైల్వే స్టేషన్లో ఈ రైలు క్లీన్ చేయడానికి మెట్లు కింద కట్టుకుంటారు ఆరక్టిగా ఏం చెప్పుకుంటారు ఇస్థెటిక్ సెన్స్ కూడా మిస్సింగ్ ఏమో అనిపిస్తుంది వల్లనే నాకు అలా అనిపించింది మే బి సో బ్యాడ్ మొత్తానికి విగ్రహం పక్కన మెట్లు కట్టేసి ఫిక్స్డ్ పూర్వం ఏం చేసేవారంటే ఆ టైం నుంచి మోసుకొచ్చి అక్కడ పెట్టేవారు విమానం వచ్చినప్పుడు పట్టుకొస్తారు చూడండి అలా పెట్టేవారు ఇప్పుడు ఇంకెందుకులే ఈ బాధ్యం కోస్తామని ఎక్కడ పట్టుకొస్తామని ఫిక్స్ చేసి పాలే ఐదు వేలు మాల వేసి ఆవేళ మాంసం షాపులను కట్టేస్తారు దారు షాపులను కూడా కట్టేస్తారు కట్టేస్తారంటే అర్థం ఫ్రంట్ మూసేసి బ్యాక్ సైడ్ నుంచి అమ్మకాలు సాగిస్తారని అర్థం సో అక్కడితో మహాత్మా గాంధీ గారికి మన నివాళి పూర్తయింది ఏదో అలాగా మహాత్ముడు యొక్క చరిత్రన్ని ఆచరణలోకి తీసుకురాకుండా వారి స్మృతికి మన తరఫున ఒక శ్రద్ధాంజలి జీవితమే ఒక శ్రద్ధాంజలి కావాలి అనే స్పిరిట్ లేదు కేవలం విగ్రహం పెట్టేసి కాలక్షేపం చేసేద్దామనే ధ్వరణలో పడిపోయారు ఈ విగ్రహం పెట్టేసి చేతులు కడిగేసుకోవడానికి అలవాటు పడ్డారు సో వెరీ అన్ఫార్చునేట్ ఎనీవే మహాత్మా గాంధీ గారు ఈ ధనవంతులను ఉద్దేశించి చెప్పేదారు బిరలాలకి తాతాలకి చెప్పేదారు ఏముండ మీ దగ్గర ఉన్న సొత్తుకి మీరు అధ్యక్ష మీరు మీరు ఓనర్స్ కాదు దాని దాని అది మీది కాదు ఆ సొత్తు అది పరమేశ్వరుడు దాన్ని మీ మీకు అప్పులెప్పాడు ఆయన ఈశ్వరుడు మీకు అప్పులేపాడు జాగ్రత్తగా భద్రంగా అర్చపెట్టు జాగ్రత్తగా ఖర్చు పెట్టు అని అప్పలేపాడు కాబట్టి అది నా స్వంత వల్ల అనుకోకూడదు పైగా నీ స్వంతానికి వాడుకోకూడదు కూడా ఇంకా ట్రస్ట్ మెయింటైన్ చేసినందుకు గాను జీతం తీసుకున్నట్టుగా నీ పొట్టకు కావాల్సింది తీసుకోవటం ఆ సంపద అంతా కూడా ప్రజల సమాజం లేదు ఆ రకంగా ప్రజలకి సమాజానికి నేను ఇస్తూ ఉండాలి అని ఆయన అనివారు మహాత్మా గాంధీజీ గారు ఆయన యొక్క ఉపదేశాన్ని పాలించిన కొద్దిమంది అలా చేశారు కూడా ఘనశ్యామ్ దాస్ బిర్లా మొదలైన మహాపురుషులు ఆ ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ని పాటించారు సో వినోబావే గారు అదే ప్రిన్సిపల్ని ల్యాండ్కి కూడా అప్లై చేశారు ల్యాండ్ నీది కాదు దేవుడికి ల్యాండ్ మీరుతే దానికి ఓనర్స్ అని అనుకోకూడదు మీ చేతిలో ఉంది ఆ ల్యాండ్ అవసరమైతే వేద సాధనకి ఇవ్వాలి అని ఆయన చెప్తే భూదాన ఉద్యమం ఇవన్నీ కూడా నా స్వంతం అనుకుంటే ఇవన్నీ సంభవం అయ్యేవి కాబట్టి కుబేరుడు ఆ ధనానికి అధ్యక్షుడైన ధనానికి స్వామి కాదు అంటే ఓనర్ స్వామి అంటే ఓనర్ అని అర్థం ధనానికి ఓనర్ కాదు ధనానికి అధ్యక్షుడు ఆయన తన సొంతాన్ని ఖర్చు పెట్టుకోవడం శంకర్ శివుని యొక్క అనుగ్రహం ఎవరికి లభిస్తే వాళ్ళకి ఆ సంపాదన ఇస్తూ ఉంటాడు ఆయన సో ఆయన ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ చాలా అప్రైట్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ అంటే చాలా ఆనెస్ట్ మినిస్టర్ ఆయన సో కుబేరుడు అలాంటి వాడారు ఆయన అధీనంలో ఉంటాయి ఎవళ్ళ ఏసీ ఏ శాఖ వాళ్ళకి డబ్బులు కావాలన్నా ఆయన ఎస్ఎన్ టైనా డబ్బులు ఇస్తారు లేదా ఎవరు ఆయన జీఎస్టీ శాంక్షన్ ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి రోషి గారు అలా ఉండేవాళ్ళు కుబేరులో ఉండేవాళ్ళు ఆయనకు అలా కాపలాట అలాగే అక్కడ ప్రణబ్ ముఖర్జీ గారు మంచి సమర్థులైన వ్యక్తులు సో కుబేరుడు జగత్తుకి ఆ కేటగిరీ అనమాట నేను అంటే మీకు లోకల్ దృష్టాంతం చెప్పాను సో దట్ యూ కెన్ రెడీలీ గెట్ ది ఐడియా కుబేరో యక్షరక్షసాం విత్తేసో యక్షరక్షసాం అదే తర్వాత వసూలాం పావకశ్చాస్ని నేను వసువులలో పావకుడను పావక అంటే అగ్నిహీ అని అర్థం వసువులుని ఇది ఒక దేవతాగణము పురాణం సో దేవతలు గ్రూప్స్ కింద ఉంటారు దేవతలు కూడా మనుషుల్లోకి వెళ్ళాయి గ్రూప్స్ గ్రూప్ సైకాలజీ మనుషులు ఉన్నారనుకోండి వీళ్ళు గ్రూప్స్ గ్రూప్స్ కింద ఉంటారు కదా ఇప్పుడు మర్చెంట్స్ అసోసియేషన్ అని ఉంటుంది మర్చెంట్ ఉండడు ఒక్కడు ఒక్క మర్చెంట్ ఎప్పుడు కలిసి అసోసియేషన్ కింద పెట్టుకుంటారు ఓనర్స్ అసోసియేషన్ అలాగే ఇంజనీరింగ్ కాలేజీ అధిపతులు ఉంటారు వాళ్ళదో అసోసియేషన్ ప్రతిదానికే అసోసియేషన్ అసోసియేషన్ లేని మనిషిని చూపించండి మీరు సన్యాసులకు లేదేమంటే ఉంది ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ వాళ్ళకి కూడా దానికి ఇలా ప్రెసిడెంట్గా ఉన్నవాళ్ళు ఒకరి వద్దళ్ళు లేని తప్పించుకుని పారిపోయారు అక్కడ సో కాబట్టి దాన్ని సెక్రటరీ ఒక ఆయన నన్ను కలిసాడు ఏమైనా నువ్వు భగవద్గీత పాఠం చెప్తానని పెద్ద పెద్ద కబుర్లు చెప్తావు సాధు పరిషత్ సమావేశాలకి యాన్యువల్ కాన్ఫరెన్స్ ఎందుకు రోజు నెక్స్ట్ ఇయర్ రాకపోతే నీకు దిక్ష పెట్టద్దని చెప్పేసి ప్రచారం చేస్తాను ఇవ్వటం అనుకుంటున్నావు రావాలి నేను సెక్రటరీ చేస్తావు అదే ఆయన ఆధార మహాత్వాలు అందరూ క్షవి వదిలిపెట్టేసి సో కాబట్టి సాధువులకు కూడా గ్రూప్ ఉంది ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో ఏదో ఉండే ఉంటుంది సో కాబట్టి అందరూ గ్రూప్స్ కిందే ఉంటారు అందరూ గ్రూప్సే భగవద్గీత స్టూడెంట్స్ అసోసియేషన్ అని మీరు ఏదైనా మీకు స్టార్ట్ చేసిన నేను ఆశ్చర్యపడినా సో అందరూ గ్రూప్స్ కింద ఉంటారు గ్రూప్సే కాదు దేవతలు కూడా అంతే దేవతలు కూడా గ్రూప్స్ గ్రూప్స్ గ్రూప్స్ వసవో రుద్రాహ్యాహవహ అష్టౌ వసవోష్టవు ద్వాదశాదిత్యా పన్నెండు మంది ఆదిత్య ఏకాదశరుద్రాహ ఈ వసూలు ఎనమండుగురు పేర్లు వసూలు అంటే అదొక దేవతాగణము పేర్లు ఆ పేర్లు నేను చెప్పేస్తాను మీరు వినేసి నేను అక్కడికి అదొక టాపిక్ అయిపోతుంది సో ధరాధ్రవశ్చ సోమశ్చైవ నిలో నల ప్రత్యూషశ్చ ప్రభాష వసవోష్ట ప్రకీర్తితాహ అని మహాభారతంలో శ్లోకం సో చాలా సింబాలిక్ నేమ్స్ కూడా ఇవి ఈ వస్తువులనే గణంలో రమండుగురు గణంలో అగ్ని కలదు ఆ అగ్ని నేనే అగ్ని పావకహ పావక అంటే పావనము చేయువీ అగ్ని ఏం శుద్ధం చేస్తుంది ఎన్నైనా సరే శుద్ధి చేస్తుంది మనం ఆహారం తింటాం మనం తినే ఆహారంలో తినకూడని జంక్ చాలా ఉంటుంది మన పేరు జంక్ ఫుడ్ మన పేరు సో పేరు ఎలా ఉంటుందంటే దాంట్లో దాని స్వరూప స్వభావాన్ని మీరు ఊహించవచ్చు సో ఆహారము చాలా ఉంటుంది ఉదాహరణకి బాయిలింగ్ ఆయిల్లో రోస్ట్ చేసింది ఏది తినడానికి యోగ్యం కాదు తినకూడదు అనుకుంటున్నాం బాయిలింగ్ ఆయిల్లో రోస్ట్ చేసింది ఏది తినకూడదు ఇంకేం మిగిలింది అన్న తినడానికి ఇంకేం మిగిలదండి దోశ పకోడి అన్నీ అవుట్ ఆఫ్ ది విండో ఇంకేం మిగిలింది వీడికి కాబట్టి సో మనం తినే ఆహారంలో చాలా జంక్ ఉంటుంది చాలా వేస్ట్ మెటీరియల్ ఉంటుంది అగ్ని జఠరాజ్ని రూపంగా ఉండి వైశ్వానరాజ్ని అని పేరు అగ్ని అగ్ని ఏం చేస్తుందంటే ఈ ఆహారాన్ని వెడగొడుతుంది ఇప్పుడు మీరు బియ్యపు గింజ ఉందనుకోండి చాలా చాలా టైట్గా ఉంటుంది హార్డ్గా ఉంటుంది అదే దాన్ని నీళ్లలో వేసి నిప్పుల మీద పెడితే పచ్చన్నం అవుతుంది పచ్చనానికి సంస్కృతంలో డెఫినేషన్ ఏమనిచ్చారంటే శిథిలము అవుతా అంటే చాలా హార్డ్గా ఉన్నది ఉబ్బి పల్సగా అవుతుంది మీరు నవలవచ్చు లేకపోతే పిండిలా చేయచ్చు అన్నీ చేయవచ్చు అది పచ్చన్నము ఉంటుంది సో బయట మీరు పచ్చనం చేస్తారు అది ఈ అగ్నిలో పడేస్తారు తీసుకెళ్ళి పడేస్తే అక్కడ ఆ అగ్ని మరి ఇంకొకసారి రెండో దప్ప మళ్ళీ దాన్ని పచ్చనం చేస్తుంది పచ్చనం చేసి అలా విడగొట్టేస్తుంది మీరు చిన్న అన్నం మెతుకులు అలాగే ఉండిపోయాయి అనుకోండి అమ్మో డేంజర్ అది వా వామిటింగ్ వచ్చేస్తుంది అలా ఉండిపోకూడదు అలా పెట్లో పెట్టిన సంవత్సరం లేదా ఓజిలో చేసి అలా ఉండిపోకూడదు అదే దట్ షుడ్ బి బ్రోకెన్ ఆర్ట్ అంటే అజీర్ణ అజీర్ణ వ్యాధి చేసినప్పుడు ఆ తిన్న ఆహారము అది అది పచనము అవతుంది అది బ్రేకప్ అవ్వదు దాంట్లో వామిట్ అయిపోతుంది విషం అయిపోతుంది కానీ ఆ అగ్ని ఏం చేస్తాడంటే పచనం చేసి శిథిలం చేసేసి వెడదీసేసి దాంట్లో ఉన్నటువంటి మాలిన్యాన్నంతా కూడా త్రసుపుచ్చి దాంట్లో ఉండే సారాన్ని దేహానికి మజ్జిల్స్కి కండలకి రక్తానికి మాంసానికి అందిస్తాడు అది పావకహ మన మన దేహంలో రోజూ ఇదే పని మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే చూపుకుంటాం ఆయన లోపల ఉండి దాన్ని అంతని కూడా శుద్ధి చేస్తూ ఉంటాడు దోషులు తినేసి వీడు దోషులు నరపకాడు జీరు ఇలాంటివన్నీ తినేస్తే వాటి అన్నింటినీ శుద్ధి చేస్తూ ఉంటాడు ఆయన అగ్ని వైశ్వానరాజ్ని అలాగే మధ్యాహ్నం మళ్ళీ మనం భోజనం చేసేస్తాం భోజనం చేసి ఈ గోటు కైండ్ ఆఫ్ ఎ నేపాల్సో అప్పుడు వైశ్వానరుడు నేపకు వెళ్ళడు వైశ్వానరుడు మేపుకు వెళ్తే వీడు హాస్పిటల్కి వెళ్ళాలి వైశ్వానరుడు ఆయన పాపంలా పనిచేస్తూ దాన్ని శుద్ధి చేస్తూ ఉంటాడు మళ్ళీ డిన్నర్ భోజనం చేసేసి మనం పానులో వేసేసుకుని పాను వేసేసుకుని మళ్ళీ మూతి కడుకు కడుక్కోకుండా మొత్తాన్ని కొడుకుని ద్రపోతే వైశ్వానరుడు దాన్ని అంతా శుద్ధి చేస్తాడు పావకహ అట్ గొప్ప విభూతి వైశ్వానరాజ్ఞి బాహ్యముందుండే అగ్ని కూడా పాపకమే ఇప్పుడు బంగారంలో మాలిన్యం ఉందనుకోండి ఎలా పోతుంది అగ్నిలో పుటం పెడితే పోతుంది ఇప్పుడు లోహాలన్నీ ఎలా తీస్తారండి సో ఫర్నెస్ ఫర్నెస్ లేని అసలు ఏ లోహము లేదు బ్లాస్ట్ ఫర్నెస్ అంటే ఏమిటి బ్లాస్ట్ ఫర్నెస్ అంటే ఏమిటి అగ్ని బ్లాస్ట్ ఫర్నెస్ అంటే అగ్ని పైనుంచి శుద్ధి చేసినటువంటి ఓర్ ఖనిజ మిశ్రమాన్ని పైనుంచి డ్రాప్ చేస్తూ ఉంటాం అడుగు నుంచి అగ్ని ఈ అగ్ని పైకి వెళితే పైనుంచి వచ్చేటువంటి ఖనిజ మిశ్రమాన్ని శుద్ధి చేసి అక్కడుగున మోల్టెన్ స్టీల్ అడుక్కి తిలుతుంది దాన్ని డ్రా చేస్తూ ఉంటాం చూడండి ఆ అగ్ని అల్యూమి కాన్ ఏ సరే అల్యూమినియం కాన్ ఎనీ మెటల్ యూ వాంట్ టు ప్యూరిఫై యూస్ ఫా పావకశ్చాస్ని సో అగ్ని యొక్క ఆ కారణంగా ఆ పావనము చేస్తుంది అలాగే మీరు అగ్నిని విరేల్చి హోమాదులను చేసినట్లయితే అది మీరు పవిత్రులవుతారు అగ్నిలో హోమం చేసినట్లయితే అది మనిషి యొక్క జీవితాన్ని శుద్ధం చేస్తుంది అదే కర్మయోగము అని వివాహం కూడా ఈ అగ్నునికి పేర్లు ఉన్నాయి ఇప్పుడు ప్రతిరోజు మీరు ఇంట్లో వంట వండుకుని అగ్ని చూడండి ఒంటండుకునికి అగ్ని అవసరం ఆ అగ్నికి గృహ్యాగ్ని అని పేరు అలాగే అహితాగ్ని ప్రతిరోజు అగ్నిలో హోమం చేస్తూ ఉంటారు ఉదయం సాయంకాలం మీద అహితాగ్ని ఆయన పేరే అహితాగ్ని ఆయన హోమం చేసే అగ్నికి ఆహవనీయాగ్ని అని పేరు వివాహం చేసినప్పుడు అగ్నిని వ్రేల్చి అగ్ని సాక్షిగా వివాహం చేస్తారు ఆ అగ్నికి ప్రాజాపత్యాగ్ని అని పేరు సో ఈ విధంగా తర్వాత వీడి దేహత్యాగం చేసినప్పుడు చితాగ్ని వీరి దేహాన్ని భస్మం చేసేటువంటి అగ్ని అది కూడా అగ్ని దానికి దక్షిణాగ్ని అని పేరు సరే దేహం ఉదరంలో జఠరాగ్ని గలదు తర్వాత ఇంకా కొన్ని అగ్నిలు ఉన్నాయి అగ్ని కర్మయందు కర్మ సందర్భంలో అగ్ని ఉంటుంది మీరు అగ్నిలో హోమం చేస్తారు అది మనల్ని పావను పవిత్రులను చేస్తుంది తర్వాత ఉపాసనాగ్ని ఉపాసన అనేది అగ్ని రామనామము లేకపోతే ఉన్నమ శివాయ మంత్రము అది ఒక అగ్ని దానిని మీరు జపం చేసినట్లయితే వాగ్ని వాగ్ రూపంగా కానీ మానసికంగా కానీ జపం చేసినట్లయితే ఆ జపం రాబోతోంది సో అది ఒక అగ్ని ఉపాసన చేయటం అలా భావన చేయటం పూర్ణమ శివాయ భావన చేస్తూ ఉన్నాడు అలా భావన చేస్తూ ఉంది మంత్రం ఉచ్చరించడం ఆ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకునే ఆ ఈశ్వరుణ్ణి ఆ మంత్రం ద్వారా భావన చేస్తూ ఉన్నాడు అదొక అగ్ని భావన అంటే ఒక ఫైర్ అది ఉపాసన అనే ఫైర్ అది అదేం చేస్తుందంటే మనస్సులో ఉండే రాగద్వేషాది కాలుష్యాన్ని అందరినీ కూడా కాలుష్య తర్వాత జ్ఞానాగ్ని జ్ఞానము అనే అగ్ని ఉన్నది ఆ వివేక జ్ఞానం అంటే ఈ దేహము ఇంద్రియములు మనస్సు అహంకారము ఏమీ కూడా ఆత్మస్వరూపంలో భాగములు కావు ఇవన్నీ కూడా క్షేత్రమే ఇదంతా కూడా అనాత్మయే అని అలాగా ఆ వివేకమును అంటే తేడాను తెలుసుకుంటూ ఉండగా అది జ్వలంతముగా ఉజ్వలంగా ఆ వివేకాన్ని ఎప్పుడైతే మీరు అట్టు పెట్టుకుంటారో ఆ వివేక జ్ఞానము అంటారు అదే ఒక అగ్ని ఆ అగ్ని ఏం చేస్తుందంటే కర్మబంధాన్ని భస్మం చేసొస్తుంది జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున సో అలాగే ఈ ఈ హృదయంలో అగ్ని గలదు అని మనకి వర్ణిస్తా ఆ అగ్నియే ఈ దేహాన్ని వేడిగా అట్టబెడుతుంది ఫిజికల్గా మనస్సును శుద్ధిగా అట్టబెడుతుంది ప్రాణశక్తిని జ్వలంతముగా అట్టి అటువంటి అగ్ని హృదయమునందు అని మీరు ఎప్పుడైనా మంత్రపుష్పం వినుంటారు కస్య మధ్యే మహానగ్ని విశ్వాచర్ విశ్వతో ముఖ సో ఆ హృదయ మధ్యంలో హృదయం సస్య అంటే ఆ హృదయం యొక్క మధ్యంలో ఒక పెద్ద అగ్ని గొప్ప అగ్ని సో యొక్క అక్షులు అంటే జ్వాలలు అన్ని వైపులకు ప్రసరిస్తున్నాయి జ్ఞానాగ్ని అది చైతన్యమనే అగ్ని ఎలాగా ఆ హృదయంలో ఉండే జ్ఞానరూపమైన అగ్ని యొక్క జ్వాలలు ఈ కళ్ళ ద్వారా చుట్టూ ఉండే ప్రపంచంలో ఉండే రూపాలను వెనుకని ప్రకాశింపజేస్తున్నాయి ఆ జ్వాలలే చైతన్య జ్వాల చైతన్యం యొక్క రశ్మి కిరణములు జ్వాలలు అని అన్నారు సూర్యుడు చైతన్యం సూర్యుడు అంటే ఈ చూపు వినికిడి ఇవన్నీ కిరణములు చైతన్యం అగ్ని అంటే ఇవన్నీ జ్వాలలు అని సో వినికిడి చెరువుల ద్వారా ఆ చైతన్యా అగ్ని అన్ని వైపులా ఉండే శబ్దాలని ప్రకాశింపజేస్తోంది సో అదేవిధంగా ఇతర ఇంద్రియముల ద్వారా ఇవి జ్వాలలు ఆ అగ్ని హృదయంలో ఉండేటువంటి చైతన్యాగ్నికి ఇవన్నీ జ్వాలలు విశ్వాచి విశ్వతో ముఖ ఎదురుకుండా ఉన్నావు మనకి తెలుస్తాయి రూపము ఈ పక్కన ఉన్న మనకి తెలుస్తాయి శబ్దము వెనకాలను కూడా మనకు తెలుస్తాయి స్పర్శ ఇచ్చారు సో విశ్వతో ముఖాహ సకల జగత్తును కూడా ఆ ఇంద్రియ శక్తుల ద్వారా ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఆ చైతన్యాగ్ని ఈ చైతన్యాగ్నికే సింపుల్ సింపుల్గా చిదగ్ని అని అంటారు చిదగ్ని చిత్ చియే అగ్ని వెల్త సహస్రనామాల్లో చిదగ్ని కుండ సంభూత అంటే అచిత్ అచైతన్యమనే అగ్ని నుంచి పుట్టినటువంటి ప్రాణశక్తి అచైతన్యమనే అగ్ని నుండి విజ్ఞానశక్తి ప్రాణశక్తి అనేటువంటి శక్తులు కొడతాయి అదే అర్థం చిదగ్ని కుండ సంభూత అంటే మన వాళ్ళేమనుకుంటారంటే అక్కడ మహర్షి అలాగే అగ్నిహోత్రం వంట పెట్టాడు అక్కడ ఏదో హోమం చేశాడు దాంట్లో ఒక పాత్ర వచ్చింది ఆ పాత్ర నుంచి దేవి బయటకు వచ్చింది అది మంచిదే నేనేమి అభ్యంతరం కాదు దానికి కానీ అదంతా మహిమ కథ అయిపోయింది కానీ అలా కాకుండా చిదగ్నికుండ ఇది చిత్ చిత్ అంటున్నారు కదా అగ్నికుండ సంభూత అని లేదు నామం నామము అగ్నికుండ సంభూతాన్ని లేదు అగ్నికుండ సంభూత అంటే ఇప్పుడు నేను చెప్పిన చిదగ్నికుండ సంభూత చిట్ అనే అగ్ని కాబట్టి ఆ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అగ్ని యొక్క మహిమ చాలా గొప్పది ఆ అగ్ని సో తర్వాత ఈ ఒక ఉపాసనాగ్ని కలదు అంటే పావన కదా పవక అంటే పావనము చేయవాడు ఒక ఉపాసన ఉండదు మంచి ఉపాసన దీన్ని ఎలా ఉపాసన చేస్తారంటే మామూలుగా బాహ్యంలో కూడా చేస్తారు బాహ్యంలో చేసిన సందర్భంలో దానికి విరజా హోమము అని పేరు మీరు విని ఉంటాను ఈ రజా హోమము రజ అంటే మాలిన్యం దోషములు దోషములను పోగొట్టే హోమము దాంట్లో హోమం ఏం చేస్తారో తెలుసిన అక్కడ ఏ దేవతకి సమర్పిస్తున్నారో కాదక్కడ సమర్పింపబడే దేవత ప్రధానం కాదు ఇప్పుడు అగ్ని శ్వహ అన్నారు ఆ హోమంలో దేవత ప్రధానం నేను సమర్పించిన ఆజ్యం ఎవరికి సమర్పిస్తున్నారో చెప్తుంది కానీ ఇక్కడ ఏ దేవతకి సమర్పిస్తున్నారో చెప్పదు ఈ మంత్రం ఈ మంత్రం ఏమిటి దేనిని సమర్పిస్తున్నారో చెప్తుంది అదేమంటే కామం గుహో ని స్వాహ కామన అంటే ఈ కోరికలు కోరుతూ ఉండడం ఇది కావాలి ఏది కావాలని ఏదో ఒకటి కోరుకో ఉండడం సో ఈ కామన అసలు మతం మతము ఈశ్వరుడు అన్నది మతము ఈశ్వరుడు ఇవి కేవలము మన కామనలను తీర్చడానికే ఉన్నాయా అన్నట్టుగా ఒక కలుషితమైన వాతావరణం మనకి సమాజంలో కనపడుతుంది ముఖ్యంగా సమాజంలో కొన్ని ఆశ్రమాలు ధర్మ సంస్థలు దేవాలయాలు ఇటువంటి ఆధ్యాత్మిక సంస్థలలో కొన్ని ప్రధానమైనటువంటి సంస్థలు జనులలో మీ కోరికలు తీర్చడానికే ధర్మం ఉన్నది ఈ దేవతలందరూ మీ కోరికలు తీర్చడం కోసమే ఉన్నారు మీకు కోరికలేమున్నాయి చెప్పండి అంటే మాకు ఏం కోరికలు ఏం లేవండి మేము బాగానే ఉన్నాము అంటే అలా కాదు మీకు కోరిక ఆలోచించండి కోరికలు ఉంటే చెప్పండి ఈరోజు ఈ దేవతని కోరిక తీరుస్తుందంటూ కోరికలను రెచ్చగొచ్చి ఆ కోరికలను తీర్చడానికే దేవతలు ఉన్నారని ఆ కర్మల ద్వారా కోరికల్ని తీర్చుకోవడం ఇదే ధర్మం అంటే ఇదే ఇదే పురుషార్థం అనేటువంటి ఒక అత్యంత హీనమైన వాతావరణం సమాజంలో నిర్మాణమై ఉన్నది చాలా దురదృష్టకరమైన వాతావరణం ఉదాహరణకి బస్సు వెనకాల ఓ పోస్టర్ ఉంటుంది బస్సు వెనకాల పోస్టర్ ఏమిటి ఫలానా దేవాలయంలో ఫలానా దేవుడికి బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తుల కోరికలన్నీ తీరిపోవు నువ్వు అని బస్సు వెనకాల భక్తుల కోరికలు తీరిపోవడం ఏమిటి భక్తులు కోరికలు ఎందుకుంటాయి ఏం కోరికలు ఉంటాయి ఈశ్వరుణ్ణి భక్తి చేస్తే సరిపడుతుంది కదా కోరికలు లేకపోతే భర్తీ చేయడమే వేసడమే లెవెల్లో మన వాళ్ళు ప్రచారం ద్వారా కమర్షియలైజ్ చేసి ప్రచారం చేస్తున్నారు అది పద్ధతి కాదు సో అది ధర్మానికి అది శోభన ఇవ్వదు మంచిది సో కామంజు హోమి స్వాహ కామము అనేది ఒక పెద్ద మాలిన్యం దాన్ని హోమం చేసేట ఆ హోమం రెండు రకాలు ఒకటి అగ్ని వేల్చి హోమం చేస్తాడు దాంట్లో ఆజ్యంతో చేస్తారు నిరగా హోమము అని హోమంగా సన్యాసానికి ముందు చేస్తారు ఫిజికల్ ఫైర్లో చేస్తారు అయితే భావనాత్మకంగా మెడిటేషన్లో చేస్తారు మెడిటేషన్లో మన హృదయం హృదయంలో అగ్ని కలదు కదా సో అగ్నిని భావన చేసి కొంతమంది హృదయంలో ఉండే చిదగ్ని ఎందు హోమం భావన అంతా భావనాత్మకంగా ఉంటుంది ఆ చిదగ్నిలో భావన చేస్తారు కొంతమంది స్వాధిష్టానాగ్ని అని అది ఈ నాభి నాథి నాభికి కొంచెం కింద ఒక్కటిసారి కింద నాథికి సో మూలాధిష్ఠానానికి పైన నాభికి కింద నాభి అంటే అది మణిపూరా అని అదో చక్రం అది జలాధిష్ఠానం సో అక్కడికి అగ్నిని పట్టుకు వెళ్ళకూడదు ఆరిపోతున్నాం జల జల జలం నీళ్లు తెలితే ఆరిగా కాబట్టి నాధిస్థానం కాకుండా అది అగ్నిస్థానము స్వాధిష్టాన స్థానము ఆ స్థానంలో భావన చేస్తారు అలా కళ్ళ హృదయంలో భావన చేస్తే చాలు ఇవ్వం నాది నాదికి కింద నాది పైన ఇంత పెద్ద సమస్య క్రియేట్ చేసుకోకర్లేదు ఎవరైనా వినుంటే వీటి క్లారిటీ కోసం నేను మెన్షన్ చేశాను హృదయంలో అగ్నిని భావన చేసి భావన ఉపాసనాగ్ని భావన చేసి కామంజీ హోమి స్వాహ ఇంక దేవత ఏ దేవత అగ్నియే దేవత చిదగ్నియే దేవత చైతన్యమే సర్వదేవత స్వరూపం సో కామన ఏమైనా ఉంటే ఆ కామన్ అని హోమన్ చేసి వారే మీకు సపోజ్ మెర్సీడియస్ బెంజ్ కార్ కొనుక్కోవాలని అనిపించిందనుకోండి కోరిక వెంటనే మెడిట్రేషన్లో కూర్చునే కామన్ హోమి స్వాహ అని హోమం చేసారే హోమన్ చేసేస్తే మీరు బేసిక్ ఫ్రీ ఇంక ఇప్పుడు ఈ బెంజ్ కంపెనీ వాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మిమ్మల్ని ఏమీ చేయలేదు యూఆర్ అవుట్ ఆఫ్ దేర్ బౌండ్స్ చూడండి ఎంత సౌకర్యం అలాగే ఎవరి మీదనే కోపం ఉందనుకోండి వాడిని ముట్టే అల్లు తీసి కనపడితే ముట్టే అల్లు తీసి అలా కోపంగా ఉందనుకోండి మీకు అంటేనే హృదయంలో హోమం ధ్యానం పెట్టి క్రోధం జి హోమి స్వాహ ఆ క్రోధాన్నంతానే హోమం చేసేవారు ఈ హోమం అయిపోయిన తర్వాత వాడు కనపడితే వాడిని కౌగులించుకోవాలనిపిస్తుంది తప్ప మొత్తాలనిపించారు ఎందుకంటే హోమం చేసి ఇస్తే హృదయం నిజంగా వెరీ రీయాలి నేను కొన్ని మెడిటేషన్స్ చేయించాను ఇలాగా అన్నదే వర్క్ అది తెలియదు సో ఎవరి మీద కోపం ఉండకూడదు మనకి అంటే వాడు గొడవ లక్ష రూపాయలు ఎక్కువ చేయండి వాడి మీద ఉండొచ్చు అంటే ఉండకూడదు ఉండకూడదు డబ్బు మంది కాదు అంటే మనైతే ఇప్పటికి వచ్చేసి ఉండాలి వాటికి మంది కాదేమో లేకపోతే మేబీ అన్ ది వే అప్పుడే డోంట్ కమ్ టు ఎనీ స్వీట్ కన్క్లూషన్ అలాగనమాట ఎవరి మీద కోపం ఉండకూడదు స్వాహా అహంకారం జి హోమి స్వాహ అహంకారం ఈగో ఈగో ఉందలేదో చూసుకోవాలి ఉంటుంది ఏదో రూపంలో ఉంటుంది దాన్ని హోమం చేసుకోవాలి ఆ రకంగా అచితగ్నిలో కనుక హోమం చేసేస్తే అది పావన ఆ విధంగా పావక అగ్నికి ఆ వచ్చింది అగ్ని పూర్వం వాళ్ళు పాపం ఇన్ని దేవతలు ఇన్ని పేర్లు ఇన్ని పూజలు ఇన్ని తీర్థయాత్రలు వాడు చాలా మాయికంగా ఉండేవారు సింపుల్గా ఉండేవాడు మతం కూడా గా ఉండేది ఇప్పుడు మతం చాలా కాంప్లెక్స్ అయిపోయింది ఇప్పుడు ఏ ఒక దేవతను ఆరాధిస్తే డజన్ మంది దేవతలు మా మాట ఏమిట్రా మనం ఎప్పుడు వస్తున్నాం మా రిజిల్కని చెప్పేసి కరోనా పట్టుకు నిలబడుతున్నారా ఉంది వాతావరణం కాబట్టి సో వెరీ కాంప్లెక్స్ రిలీజియన్ హ్యాస్ బికమ్ వెరీ కాంప్లెక్స్ దట్ ఈస్ పూర్వం వెరీ సింపుల్ సూర్యుడికి దండం పెట్టడం ఓపుకుంటే అగ్ని హోమం చేయటం అసలు ఈశ్వరునకు అగ్ని అనిపేరు అగ్నే నయతి ఇది అగ్ని ఈ జగత్తుని ముందుండి నడిపించేవాడు ఈశ్వరుడు ఆయనకి అగ్ని అంటే మరి ఆయన అగ్ని అయితే ఈ అగ్నికి ఆయనకి సంబంధం ఏంటంటే ఈ అగ్ని ఆయనకి ప్రతీక సింబల్ కాలగ్రామ శివ ఎందు మీరు విష్ణువుని ఎలా భావన చేశారో లేక ఒక ప్రతిమ ఎందు వెంకటేశ్వర స్వామిని ఎలా భావన చేస్తారో అలాగే అగ్ని జ్వాల ఎందు ఈశ్వరుణ్ణి భావన చేస్తారు భావన చేసి ప్రార్థన సో ఈశావాసంలో ఒక అద్భుతమైన మంత్రం ఉన్నది ఆ మంత్రం ఆ కాంటెక్స్ని బట్టి వాడు దేహత్యాగం చేసేప్పుడు ఆ మంత్రాన్ని భావన చేసి దేహత్యాగం చేస్తారు ఆ కాంటెక్స్ దేహత్యాగం కూడా ఎలాగా అది దేహం త్యాగం చేయాల్సిందే కదండి ముందు వెనక పోయితేకా ఇదేమో నిలబడేదేం కాదు స్థిరంగా అలా నాలుగు కాలాల పాటు నిలబడుతుందని అనుకోకూడదు ఇది పోతుందని ముందు నిశ్చయం చేసేసుకోవాలి ఎలాగ పోయిదా ఫోన్లో పోతే పనులు ఇవాళ రేపు పొడిగేదానికి ముందేమిటి వెనకేవి ఒక ఒక ఒక వైరాగ్యంలో పుడిపోవాలి అలా ఉండాలి అంతేకాని అవి అబ్బాయి దీన్ని పట్టుకుని ఇంకా ఎంతకాలం పోతుంటో ఇంకో రెండేళ్ళు పోతుందో అలా ఉండకూడదు తర్వాత దేహ త్యాగం ఎలా చేయాలి అనే దాని గురించి ఒక చక్కటి కల్పన ఉండాలి నేను ఎందో అధ్యాయంలో చాలా విస్తారంగా ఇస్తా సో అలా ఉండాలి ఆ కోరిక కోరికంటే ఆకాంక్ష కోరికంటే ఇలాక చెప్పాను కోరిక అలా కాదు ఒక ఆకాంక్ష ఒక విష్ ఏమంటే ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ దేహత్యాగం చేయాలి నేను అని ఈశావాసంలో ఈశావాస్యోపనిషత్తు చాలా గొప్ప ఉపనిషత్తు దాంట్లో అలాగే ఉంటుంది ఆ మంత్రం ఆఖరి మంత్రం పద్దెనిమిదవ మంత్రం అగ్నే నయ సుపథ రాయే హే అగ్నే ఓ అగ్ని నయా నన్ను నడిపించు సుపథ మంచి మార్గంలో నడిపించు దేనికోసం రాయే ఆ జ్ఞాన సంపద కొరకు రాయ సంపద ఆ సంపద కొరకు నన్ను నీవే నడిపించు అస్మాన మమ్మల్ని నడిపించు విశ్వ విశ్వాని దేవ వయునాని విద్వాన్ హే దేవా హో ఈశ్వర నీవు సకల ప్రాణుల యొక్క కర్మ గతులను తిరుగుడు నేనేం పుణ్యం చేశాను ఏం పాపం చేశాను నా యోగ్యత ఎంతటిది నా ఉపాసన ఏది నా కర్మ ఏది నా జ్ఞానం ఏది అంతా నీకు తెలుసు నీకు తెలియలేమీ లేదు హే ఈశ్వర కాబట్టి నన్నువే నడిపించు యుధ్యస్మజ్జుహురాణమే నో భూ నమేమ మీరు వినుంటారు ఈ మంత్రం సో అస్మత్ ఏనహ ఆ యొక్క పాపములు దోషములు ఏమైనా ఉన్నట్లయితే అవి బంధిస్తాయి ఆ జుహురాణం చాలా సంసార బంధాన్ని కలిగించేటువంటి కామక్రోధాది రాజద్వేషాది దోషములన్నింటినీ కూడా నీవు నీవు చల్లాచదురు చేయుము యుయోధి చెల్లాచదురు చేయుము వాటిని నాశనము చేయము అస్మత్ జుహురాణం భూయిష్ఠాంతే నమ తిందిహేమ ఇప్పుడు ఈ దేహము చాలా శిథిలావస్థకి చేరుకున్నది ఇప్పుడు నేను హోమాలోజీ చేసేటువంటి పరిస్థితి లేదు కానీ వాగింద్రియము కలదు వాగింద్రియం ఇప్పుడు వీడు మనిషి మనసు మీద పడున్నా వాక్కు పనిచేస్తూ వాక్ ఎక్కడికి పోతున్నాయి దేహంతో లేచి వీడు అగ్ని రేల్చి హోమం అయితే కానీ వాక్తోటి వెరై వాడికి ఒకసారి ఫోన్ కలుపుకొని వీడు సెల్ ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు డెఫ్ బెట్ మీద ఉంది పని చేస్తూనే ఉంటుంది సో హీ వాంట్స్ టు స్టిల్ టాక్ వాట్ ఈస్ దేర్ టు టాక్ ఈస్ నథింగ్ టు టాక్ ఎక్సెప్ట్ సేమ్ సో భూ నమో విధేమ హే ఈశ్వర నమ నేను నీకు నమస్కరిస్తున్నాను అంటే నేను నన్ను నేను నీకు సమర్పిస్తున్నాను శరణాగతి చేస్తున్నాను అని ఉన్నమ శివాయ అలాగా అంతే తప్ప ఇంకా ఇతరములైన ప్రసంగం అనవసరం సో ఆ విధంగా నేను నీకు అధికంగా నమస్కారాన్ని చేస్తున్నాను ఎందుకంటే ఇంక నమస్కారం చేయడం తప్ప ఇంక ఏ పని చేసేటువంటి శక్తి సమయం కాదుది అని ఆ విధంగా కాబట్టి ఈ విధంగా ఈ అగ్ని అగ్ని అనేది సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క స్వరూపం ఇక మహాత్ములకైతే జ్ఞానమే అగ్ని బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్ని బ్రహ్మణాహుతం మీరు వెళ్ళదే ఇప్పుడు బ్రహ్మార్పణం అంటే ప్రహారం చేయ గుర్తి భోజనం గుర్తుకు వస్తుంది బ్రహ్మార్పణం అనేప్పుడు భోజనం గుర్తుకొస్తుంది కాబట్టి ఇంకా ఒక గంట ఎర్లీగా ఉన్నాం కాబట్టి వెంటనే ఇప్పుడు బ్రహ్మార్పణం అన్న కంటే ఊరికే లైట్లేది కుదిలేస్తే సో ఆ విధంగా యొక్క విశిష్టతని మనము తెలుసుకునలేను అందం భాష్యం రుద్రాణమితి రుద్రాణ ఏకాదశా శంకరస్ూశం మనోది విష కు కుబేరక్షసా భాష్యకా బహు ద్వంద్వసమాసా చెప్పించు ఉద్ది అంటే ఇంకా మీరు చూసుకోండి ఇంకా అన్నీ ఏం రసం ఆయన ఆయన రాసీదేదో ప్రధానమైనవి రాస్తారు ఇంకేత అదంతా కూడా ఇంకా వీడి ఈ బోధకుడు వీడు వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది ఇంకా పురాణ గాథలన్నీ ఆయన చెప్పాను కదా భాష్యకారులు చాలా అల్పమైన భాష్యాన్ని వ్రాస్తారు మేరు శిఖరి నా మేరు పర్వతం దగ్గరకు వచ్చాం శిఖరము గలది శిఖరి శిఖరము అంటే దానిమ్మ గింజ ఆకారంలో ఉండేది ఏదైనా కూడా శిఖరము అని ఒక డెఫినేషన్ అవుతుంది నిజానికి ఈ పన్నుకి పన్ను కూడా శిఖరి అని అంటారు మీరు ఎప్పుడైనా ఈ ఆ పన్ను ఏదైనా పోతే ఏం చేస్తారంటే డెపుటే క్రౌన్ డెంటల్ క్రౌన్ అంటే ఏంటంటే కిరీటం అంటే కిరీట దంతానికి కూడా ఒక కిరీటం లాంటిది తయారు చేసి ఫిక్స్ చేస్తారు ఎందుకంటే దంతము శిఖరము గలది అది కూడా శిఖరాకారంగా పెరుగుతుంది వడ్ ఎవరు ఎనివే అలాంటి పెట్టండి శిఖరము గలది అంటే పర్వతము పర్వతము శిఖరములు కలిగిన పర్వతం కొన్ని పర్వతాలకి శిఖరాలు ఉండవు ఇప్పుడు జుదీ హిల్స్ అన్నారు అనుకోండి శిఖరమే ఉండదు అందుకే గుట్టలు రాళ్ళే తప్ప శిఖరం ఉండదు శిఖరం ఉండే పర్వతాలు కొన్ని కొన్ని పర్వతాలు అలాగే రాళ్ల గుట్టల పని ఉంటాయి శిఖరాలు తక్కువ ఉంటాయి ఇప్పుడు హిమాలయ పర్వతాల్లోనే మీకు శిఖరాలు ఉన్న భాగము తక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు హరిద్వార్ దాటి హృషికేశ్వర్ ఆ ఫుట్ హిల్స్లో శిఖరాలు ఏమి ఉండవు పెద్ద ఇంకా గుట్ట గుట్టల తర్వాత గుట్టలు ఉంటాయి మీకు శిఖరాలు కావాలంటే పేరీ అది దాటి బద్రీనాథ్ అలా వెళ్ళాలి ఇంకా పైకి పోవాలి పైకి పోతాం అంటే కైలాస శిఖరం రమ్యం అంటే కైలాస మౌంట్ కైలాస్ వస్తుంది ఇంకా పైకి వెళ్ళాలి ఆ పైకి ఇంకా పైకి వెళ్తే మౌంట్ మేరు అనేది ఒకటి వస్తుంది ఇది ఎక్కడుందంటే ఆర్థిక శక్తుల్లో ఉందని చెప్తారు అలా ఎందుకు రియల్ జ్యోతిషం అంటే ఇది కొంచెం భూమండలము దాని జియాగ్రఫీ అది జ్యోతిషం అంటే జ్యోతిషం అంటే వీడికి డబ్బులు వాడికి ఖర్చు ఉంటుంది అది కాదు జ్యోతిషం ఇది జ్యోతిషం సో అంటే భూమండలము కూడా ఒక జ్యోతిర్మండలము దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నించటం జియాగ్రఫీ ఎనివే సో ఈ నేరు పర్వతం దగ్గర సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు అంటాడు అంటే ఆర్టిక్ సర్కిల్ అనమాట ఆర్క్టిక్ సర్కిల్ ఇక్కడ మనకి సూర్యుడు ఎలా కనపడతాడు తూర్పును ఉదయించి పశ్చిమాన్ని అస్తమించినట్టుగా కనపడతాడు మీరు ఆర్టిక్ సర్కిల్ దాటితే అలా కనపడతాడు సూర్యుడు మన దక్కినే ఇలాగ చక్కర్లు కొడుతూ అస్తమించడం ఉండదు మిడ్ నైట్స్ అని సో ఫెయిర్ బ్యాంక్స్ అని ఒక టౌన్ ఉంటుంది అలాస్తా ఆ టౌన్లో వాళ్ళు మిడ్ నైట్ సన్ ఫెస్టివల్ అనే ఒకటి ఫెస్టివల్ అని చేస్తూ ఉంటారు కాబట్టి సో మిడ్ నైట్ సన్ అంటే టైం వాచి ప్రకారం అది మిడ్ నైట్ అర్ధరాత్రి పన్నెండు కానీ సూర్యుడు అలా నెత్తి మీద అలా ఉంటాడు చక్కర్ను కొడుతూ ఉంటాడు ఇది కాబట్టి సూర్యుడు గుండ్రంగా తిరుగుతాడు అంటే అది ఆర్క్టిక్ సర్కిల్ ఈ ఆర్కిటిక్ సర్కిల్ దాటి మీరు వెళ్తే ఆర్క్టిక్ అనే ఒక ఖండము అంటార్టికా ఖండము మన చిన్నప్పుడు చదువు వల్ల ఉండే ఆ ఏడు ఖండములు గలవు వాటిల్లో అంటార్కి ఆర్టికాని వర ఏమో ఏమోనివరో ఆర్టిక్ అనే అని ఆర్టిక్ ఖండము సో పెద్ద భూభాగం అది అక్కడ మానవులు ఎవరు నివసించరు పశుపక్ష్యాలునే నివసిస్తాయి ఆర్టిక్ శక్తి దాటి వెళ్ళిన తర్వాత సూర్యుడు అలాగే చక్కర్లు ఉంటాడు